ప్రార్థన చేసుకుందాం సర్వకృపా నీ అగు ప్రభు పరిశుద్ధడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్థుతులకు పైన ఆసీనుడవైన నా తండ్రి కేరూబుల సెరూబుల స్థుతి గానముల మీద ప్రభన తండ్రి నివసించిన దేవ మహిమలో ప్రభాన తండ్రి నీకు ప్రభావ దర్శనంతో ప్రభావ ప్రపంచమంతటి నిన్న ఆయన నీకు అగ్ని జ్వాల వంటి కనులతో చూస్తున్న దేవుడు ప్రభ నీ కంటికి మరుగైనది ఏదీ లేదు ప్రభ ప్రతి హృదయంని పరీక్షించిన దేవుడవు భూదిగంతల్ నివాసాలని ప్రభ నువ్వున తను ఏకరీతిగా చూస్తున్న దేవుడవు మహోన్నతవు సర్వశక్తి ప్రభా నీవు సార్వభౌముడవు నాయన ఈ భూమి మీద ప్రభాని యొక్క పాద సన్నిధిలో తండ్రి మేమిప్పుడు చేరి నేను స్థుతించుతూ ప్రభ స్మరించుకుంటూ నీ నామంలో ప్రభ మేము ఈ యొక్క స్థుతి పా యాగం చెల్లించుకుంటున్నాగా నీ పరిశుద్ధాత్మ చేతం మధ్యకు దిగిరండి నాయన ప్రభాన తండ్రి ప్రతి హృదయాన్ని తాకండి ప్రతి హృదయాన్ని దర్శించండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభాన తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభ సరి ఇంకా ఏ విషయంలో మేము ప్రభన కొదువగా ఉన్నామో దాన్ని సంపూర్తి చేయండి ప్రభ మా బలహీనతలు మా యోగ్యతలను కొట్టివేయండి ప్రభా నీ నీ సన్నిధిలో ప్రభా పరిశుద్ధ ఆత్మ చేత ప్రభ నింపబడి అతడి మాకు మనోనేత్రంలను వెలిగించండి మా హృదయంలను తేరవండి వేసి అతండి ప్రతి ఒక్క బిడ్డ అవసరం తీర్చివాడవు ప్రతి ఒక్కరికి ఏమి అవసరమో ప్రతిది ఎరిగిన దేవుడు ప్రభ నా తండ్రి అడుగుడు మీకు ఇవ్వడును అని చెప్పిన దేవుడు అడుగుడు వారికి పరిశుద్ధాత్మను మరీ ఎక్కువగా దయచేవాడవు నా తండ్రి యువ ప్రవక్త దర్శనము నెరవేరుస్తున్న దిన అంత్యకాలంలో అనేకల పైన ఆత్మను కుమరిస్తున్న దేవుడవు అయితే అనేకుల ప్రేమ కూడా చల్లారిపోతుంది ఆయన ఇలాంటి భయంకరమైన దుర్దినములలో మేము ఉంటుండంగా మమ్మల్ని అందరినీ ప్రభా ఏకతాటి మీద ప్రభాన అతని మీరు సమకూర్చి ఒక స్థలంలో ప్రభాన తండ్రి నేను స్తుతించటకు ధ్యానించడం సమయం కొరకు వందనాలు అతని మీ నిస్ట్రీలో ప్రతి ఒక్కరిని ఇంకా రాని బిడ్డలను త్వరగా నడిపించండి ఏసిన నీకు శక్తిగల వాక్యం చేసి మమ్మల్ని తృప్తిపరచమని పరిశుద్ధుడైన ఏసయ నీకు గొప్ప కార్యములు మా జీవితాలు జరిగించమని ఏసు ప్రభు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ స్టర్ నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనసు నాలో కలిగి ఉండని నీలా ప్రేమించని నీలా నీలా కరుణించని నీలాగా జీవించని నీ అడుగులో అడుగు అడుగువేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనసు నాలో కలిగి ఉండని సమూయేలు విన్నాడు నీ స్వరమును నీ చిత్తము జరిగించని పేతురు నమ్మాడు నీ మాటను సముద్రము పైన నడిచేనే సముయేలు విన్నాడు నీ స్వరమును నీ చిత్తమును జరిగించనే పేతురు నమ్మాడు నీ మాటను సముద్రము పైన సమూయేలులా నీ స్వరము వినగలిగే మనసింహయా పేతురులా నీ మాటను నమ్మే విశ్వాసమిమ్మయా సముయేలులా నీ స్వరము వినగలిగే మనసిమ్మయా పేతురులా నీ మాటను నమ్మే విశ్వాసమిమ్మయా నీ మాటను నే నమ్మని నీ చిత్తము జరిగించని నీ మాటను నే నీ చిత్తము జరిగించని నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనసు నాలో కలిగి ఉండని ఏసేపుకు తోడైన్నావు నీవు ను జయించనే యోహానుకు చూపావుని మహిమను పరలోక దర్శనమే ఏసేపుకు తోడయ్యున్నావు నీవు శోధనను జయించనే యోహానుకు చూపావుని మహిమను నీ పరలోక దర్శనమే ఏసేపులా జయించే నీ తోడును నాకిమ్మయా యోహానులా నీ దర్శనము చూసే ఆ భాగ్యమిమ్మయా ఏసేపులా జయించే నీ తోడును నాకిమ్మయా యోహానులా నీ దర్శనము చూసే ఆ భాగ్యమిమ్మయా నీ తోడు నాకుండని నీ మహిమను నే చూడని నీ తోడు నాకుండని నీ మహిమను నే చూడని నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనస్సు నాలు కలిగి ఉండని నీవు చేసావు నీ తండ్రి ఇష్టాన్ని రక్త బలియాగమే నీవు చూపావు నీ తండ్రి ప్రేమను నీ ప్రాణ త్యాగమే నీవు చేశావు నీ తండ్రి ఇష్టాన్ని నీ రక్త బలి యాగమే నీవు చూపావు నీ తండ్రి ప్రేమను నీ ప్రాణ త్యాగమే నీ ఇష్టాన్ని నే జరిగించే నీ కృపను నాకిమ్మయా నీ ప్రేమను నే చూపించే నీ మనస్సు నాకిమ్మయా నీ ఇష్టాన్ని నే జరిగించే నీ కృపను నాకిమ్మయా నీ ప్రేమను నే చూపించే నీ మనస్సు నాకిమ్మయా నీ ప్రేమను నేచూపని నీ ఇష్టము నెరవేర్చని నీ ప్రేమను నేచూపని నీ ఇష్టమును నెరవేర్చని నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనస్సు నాలో కలిగి ఉండని నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనసు నాలో కలిగి ఉండని నీలా ప్రేమించని నీలా క్షమించని నీలా కరుణించని నీలాగా జీవించని నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనసు నాలో కలిగి ఉండని ప్రైజ్ ప్రైజ్లాడు ప్రార్థిస్తాం పర్షుద్రవ తండ్రి వందనాలనైనా ఇస్రాయలే గొప్ప దేవా కృతజ్ఞతలేసయ్య ప్రవ్వ మీ యొక్క మరణ పునరుద్ధం ద్వారా మమ్మల్ని అంతరంగ మందు ఇస్రాయల్గా యూదులుగా మార్చుకున్నందుకు మీకు వందనాలు ప్రభ ఇది కేవలం తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ బిడ్డలుగా స్వీకరించిందే కాక మాకు పరిశుద్ధ జనాంగము దేవుని సొత్తు దేవుని ప్రజ అని ప్రభా మీరు మాకు పేర్లు ఇచ్చినారు వాటన్నిటిని బట్టి మీకు వందనాలనైనా కాబట్టి మేము పరిశుద్ధ జనాంగంగానే జీవించాలనైనా శరీరకంగా జీవించొద్దు ప్రభ శరీర కార్యంలో స్పష్టం లేని అటువంటి మాలో ఉండడానికి వెళ్ళేదు ప్రభా అవన్ని తండ్రి బహు భయంకరమైన పాపంతో కూడినైనాయన కాబట్టి మేము పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలా ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడద్దు ఎవరి గురించి తను మళ్ళీ అవును ప్రవాసహంగా ఎవరి మీద కూడా నిందలు నేరాలు మోపొద్దు ప్రభావ ఇవి సైతాన మీరు మాకు చూపించినారు దివారాత్రంలో వాడు మోపుతా ఉన్నాడు తన మా సహోదరుల మీద కాబట్టి నేను మాకు ఆ మేము ప్రభావ అన్నింటిని సహిస్తూ భరిస్తూ ముందుకు పోవాలని మీరెంత పరిశుద్ధంగా జీవించగలిగినారో అంతం వరకు మీ యొక్క మరణం వరకు మేము అట్లనే జీవించాలా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రకటన గ్రంథంలోని పదిహేనవ అధ్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీ యొక్క పరిశుధాత్మ అభిషేకము నడిపింపు అనుగ్రహించండి ఇవి వాటిని జీర్ణించుకోవడము బహు కష్టంనైనా కానీ దీన్ని ధ్యానించే వారు మాకు ధన్యత అవసరం మీ ధన్యత మాకు అవసరం మీ యొక్క అయినా మేము ఈ లోకంలో ఏం కోరుకుంటలేం ధనము ఆస్తి అంతస్తులు ఏం కోరుకుంటలేం ప్రవ్వ మీరుంటే మాకు చాలని కోరుకుంటున్నాం ప్రవ్వ అవును ప్రవ్వ విరిగి నలిగిన హృదయాన్ని మీరు కోరుకున్నారు నాకు కూడా మాకు కూడా అదే అవసరంనైనా మాకు విరిగి నలిగిన హృదయం కావాలనైనా అవును ప్రవ్వ అది మంచిగా అతకపడితే ప్రవ్వ అహంతో నిండి ఉంటాం కాబట్టి మేము మొట్టమొదటిసారి మా జీవితాన్ని మీకు సమర్పించుకున్నప్పుడు ఎట్లా విరిగి నలిగి ఏడుపుతో మేము ఈ సన్నిధిలో ఉన్నాము ప్రవ్వ అటువంటి ఏడుపు జీవితము ప్రార్థనా జీవితం మాకు అవసరంనైనా ఎటువంటి గొప్పతనమాలో లేదు ప్రభా ఎటువంటి తనమలి ఆధిక్యత మాలో లేదు ప్రభా మేము దేని గురించి కూడా అతిశయించాంనైనా అవును ప్రభా కల్వరిశీలను బట్టి తప్ప మరి దేని విషయాన్ని మేము అతిశయించాం అయినా దాన్ని బట్టి మీకు ఎంతో బంధనాల కృతగా తరిపించుకుంటుండగా ప్రభా మా మేము ఛేదించుకోవాలా దానికి మేము చనిపోవాలా ప్రభా అవునైనా ఆత్మలో మేము ఆత్మలో జీవించాలా శరీర బలహీనతలని మేము జయం పొందాలన్నైనా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం సపత మళ్ళీ దుర్నీతి నుంచి మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ యొక్క సమాధానం మాకు సమస్త జ్ఞానంకు మించిన క్రీస్తు సమాధానం మీకందరికీ కలుగునిగాక మీరు మీరు అన్నారు అయినా అవును సమాధానం మాకందరికీ అనుగ్రహించమని ఈ యొక్క సాయంత్రం సన్న వాక్యాన్ని ధనిస్తుండగా బహుగా ఆసక్తితో మీ కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని నేర్చుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ రాక వర్గ మనల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుధనామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు పదిహేడవ ఏప్రిల్ రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనముంటుంది బబులోను అని ఆ క్యాలెండర్ సూచిస్తుంది కానీ ఎవరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు బబులోను ఎప్పుడో కూలిపోయింది కదా బబులోని ఎప్పుడో సమూల నాశనం కదా బబులోని ఎప్పుడో భూమి అగాధంలోనికి వెళ్ళిపోయింది కదా అనుకుంటున్నారు కానీ అది రోజు ఉందని ప్రకటన గ్రంథం జ్ఞాపకం చేస్తుంది ప్రకటన గ్రంథంలోని ప్రతి వాక్యాలు జ్ఞాపకం చేస్తున్నాయి ముఖ్యంగా మనం చూస్తున్న ఆ యొక్క గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నుంచి అవి మనల్ని జ్ఞాపకం చేస్తూనే ఉన్నాయి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ అధ్యాయాలన్నీ మహాబబులోనికి సంబంధించిన విషయాలన్నీ ప్రభు మన జ్ఞాపకం చేసిండు ముఖ్యంగా పద్నాలుగవ అధ్యాయంలో మతపరమైన క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉంది కానీ నిష్కలంకంగా మడతా మచ్చా లేని పరిశుద్ధంగా జీవిస్తున్న సంఘం ఏ రీతికి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధ సంఘము రెండుగా విభజింపబడింది మొదటిది పరిశుద్ధమైన లక్ష మందికి సదృశ్యం అయితే రెండవది మహాబహులుగా తయారైంది అది బహు పెద్దది గుంపు ఎందుకంటే అందులో మూడు సమంగా మార్చబడ్డ గుంపులు అందులో జమ మూడు కొంచెములు మూడు గుంపులు కాబట్టి మొదటి మూడు గుంపులు కలిగి ఉన్నదే మహాబబులోను కాబట్టి దానికి శిక్ష తప్పదు అంటున్నాడు వారం చూసినాం మనం పోయిన వారపు చివరి భాగం వాక్యము దానికి సంబంధించిందే త్వరగా దాని నుంచి మీరు బయటికి రాకపోతే దానికి దానికి పట్టిన దుస్థితి మీకును పట్టును అన్నారు కాబట్టి దాన్ని మనం విడిచిపెట్టేప్పుడో బయటకు వచ్చేసినాం ఎందుకంటే మనము సియోను పరత్వ మీద ప్రభుతో పాటు నివసిస్తున్నాం పర ఆ యొక్క పరలోకంలో అతనితో పాటు సింహాసనాల మీద కూర్చుని ఉన్న మనిషి పౌలు జ్ఞాపకం చేసిండు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనంలో ఈ క్షణము నీవు నేను మనం అందరము యేసు ప్రభుతో పాటు అక్కడ సింహాసనాల మీద అతనితో పాటు కూర్చొని సంభాషిస్తున్నాం ఆయన ఇవన్నీ మనకి అక్కడ నేర్పిస్తుండూ అక్కడ నేర్చుకొని ఈ లోకంలోకి వచ్చి మనం అనేకులకు చూపిస్తున్నాం ఎందుకంటే ప్రవులు ఆ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేసిండు రక్షింపబడి ఆయన కొరకు సఖ్యంగా జనంగా ఏర్పరచబడ్డ మనమందరము ఆయన కొరకు సమర్పించుకున్న వారు మనం ఆల్రెడీ పరలోకంలో ఉన్నాం అని వాక్యం కానీ మతపరమైన జీవితం ఏముంటుందంటే ఆయన మధ్యాకాశానికి వస్తే మీరు మధ్యాకాశానికి ఎగిరిపోతారు గాలిలో అని చెప్తుంది అటువంటి ఒక వాక్యం కూడా బైబిల్లో కానీ ఎట్లా నమ్మింది గుడ్డిగా క్రైస్తవ సంఘం అందుకు అది చెడిపోయింది లేని వాక్యాలను నమ్మి అబద్ధ బోధలను నమ్మి అదే మనం చూసినాం మొదటి ఏడు సంఘాల గురించి ధ్యానించినప్పుడు ప్రాణ గ్రంథంలో మీరు నికలైతుల బోధలను బీలామ బోధలను ఎసబేలు బోధలను మీరు సహిస్తున్నారు అన్నాడు అంటే మూడు రకాల బోధలున్న ఈరోజు చర్చలు అని ఆ ఏడు సంఘాల బోధలలో మనం చూసినాం గతంలో అంటే మూడు రకాల బోధలతో అది చెడిపోయింది ఈ నికలైతుల బోధ ఏంటనేది నేను దీర్ఘంగా ఒక గంటసేపు చూపించిన ఒక రికార్డింగ్స్ లో అదే రీతిగా బీలామ బోధ ఎంత డేంజరస్ బోధ కూడా నేను చూపించిన మీకు నేను దాని తర్వాత ఎజబేలు బోధ ఏందని కూడా చూపించిన కాబట్టి ఈ మూడు రకాల బోధలు మీరు బహు బహుతేటగా ఈరోజు చూడగలరు సంఘాలలో మొదటి మూడు గుంపులలో ఉంటుంది ఈ నాలుగో గుంపు ఎప్పుడు బయట తిరుగుతూ ఎందుకంటే సంఘము నాలుగు బోడల మధ్యలో బంధించబడింది కాదు అది బబులోను బంధించబడింది ఎందుకంటే అది నేను చూపించిన ఆ అది దేనికి ఉనికి పట్టు అన్న విషయాన్ని నేను మీకు చూపించిన ఆ సమస్తమైన అపవిత్రమైన పక్షులకి అది ఉనికి పట్టు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసిన పోయిన వారం ఆ పక్షులన్నీ అందులో ఆయక యొక్క పంజరంలో బ బంధించబడ్డాయి బబులో నేను ఒక పంజరం అయింది ఈరోజు అందులో ఈ అన్ని పక్షులు అన్ని రకరకాల జీవరాశులు బంధింపబడ్డాయి జక్ర గ్రంథంలో నేను కొంతకాలం కిందట కూడా చూపించిన ఆ రథాలు గుర్రాలు ఎవడన్నా గుర్రాల ముందు రథాలు పెడితే గుర్రాలను ఆ లాగుతాయి కానీ ఆ దర్శనంలో రథాల లోపల గుర్రాలు బంధింపబడ్డాయి మళ్ళీ ఆ రథాలు ఎట్లా నేను చూపించిన ఆ రథాలు ఏంది అనేటిది ఆ రథాలలో ఎందుకు గుర్రాలు బంధింపబడ్డాయి అని ఇవన్నీ ఆత్మీస్థితులు అర్థం చేసుకోవాలి ఈ రోజు అది ఎక్కడికి పోతలేదు సంఘం అది ఎప్పుడు బయటికి పోయే సంఘం కాదు లోపల గూడు కట్టుకుని ఉంది అన్న విషయం జ్ఞాపం ఆ గుర్రాలన్నీ లోపలే ఉన్నాయి అవి బయట పరిగెత్తాల్సింది పోయి లోపల పాటలు పాడుకుంటూ కూర్చున్నాయి అన్న విషయాన్ని నేను మీకు చూపించిన కాబట్టి ఈ రోజు మతపరమైన జీవితం ఎంత భయంకరంగా ఉందన్న విషయాన్ని ప్రభు నీకు నాకు జ్ఞాపకం చేస్తుండ్రు ఒకసారి చూడండి ఎఫ్ఎస్ లో రాసిన పత్రిక ఎవరికైనా అవకాశం ఉంటే చదవండి నాది ఇంగ్లీష్ బైబుల్ ఉంది తెలుగు బైబుల్ ఉన్న వాళ్ళు చదవండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనం వేర్ బై వెన్ యూ రీడ్ యూ మే అండర్స్టాండ్ మై నాలెడ్జ్ ఇన్ ద మిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ తెలుగులో ఎవరన్నా చదవచ్చు ఎఫ్ఎస్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనం దానిని చదివిన ఎడలా దాని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకోనగలరు చూడండి ఇంకా పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ఏంటంటే క్రీస్తుని గురించిన మర్మము ఆయనకు బయలుపరచబడ్డ జ్ఞానం అనుంది మరోసారి మెల్లగా మీరు దానిని చదివిన ఎడలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకునగలరు అయితే పౌలు ఏమంటుందంటే పౌలికి ఒక జ్ఞానం అనుగ్రహించబడింది క్రీస్తుని గుర్చిన మర్మం అయితే ఆ మర్మము మీరు కూడా గ్రహించాలా అంటున్నాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పౌలికి అనుగరించబడ్డ మర్మం ఏంది జ్ఞానం ఏంది అంటే క్రీస్తుని గురించిన మర్మం ఆ మర్మము ఆయనకు అనుగరించబడ్డ జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానము ఇప్పుడు మీరు కూడా గ్రహించాలంటున్నాడు అయితే నేను అడగాల్సింది ఏంటంటే పౌలు ఎట్లా దీన్ని పొందుకున్నాడు పౌలు ఈ జ్ఞానం ఎందుకు పొందుకున్నాడు ఆయనకు ఎవరు చెప్పలేదు కదా ఆయనకు ఒక టీచర్ లేడు కదా ఆయనకి ఎవరు చెప్పలేదు కదా మళ్ళీ ఎట్లా తెలుసుకున్నాడు ఆయన ఆకాశము మహాకాశములు మూడవ ఆకాశం వరకు కాబట్టి అక్కడ ఏమేమి చూసిండో వాటన్నిటిని గ్రహించగలిగిండు కాబట్టి అక్కడ యేసు ప్రభు సింహాస్టమిద ఉన్నట్లు మనం చూస్తాం ఎంతమందికి తెలుసు చెప్పండి పాత నిబంధన కాలపు పుస్తకాలన్నీ వెతికినా క్రొత్త నిబంధన కాలపు పుస్తకాలన్నీ వెతికినా ఎక్కడ కూడా ఒకటే సింహాసనం కనిపిస్తుంది దాని మీద తండ్రి కూర్చున్నట్లు మళ్ళీ తండ్రి కుడి కూర్చున్న ప్రభు అంటే ఎక్కడున్నాడో కుర్చీ లేదు కదా ఒక్క దర్శనంలో కనిపించదు మనకు కుర్చీ ఉంటుంది అది ఒకటే సింహాసనం ఉంటుంది కాబట్టి కృష్ణ గురించి మరమ మనకు తెలిసిన దేవుడు మనకి ఎప్పుడో బయలుపరిచిండే అది తండ్రి కుమారుడు పరశురాత్మ ఒక్కడే అని కాబట్టి సింహాసనం ఆడా ఆడ సింహాసనం ఒక్కటే కాబట్టి తండ్రిని ఎవరు చూడలేదు ఇంతవరకు కాబట్టి బాగా అర్థం తండ్రిని చూపించినవాడు ఈశ్వరుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపం అని కొలస రాసిన పత్రిక మొదట చూపిస్తున్నాడు పౌలు పౌలు ఎంతో డీటెయిల్డ్గా వీటన్నిటినీ జరించాడు చెప్పండి ఆయనకి బైబుల్ లేదు కదా కొత్త నిబంధన అనేక పత్రికలు లేవు కదా మళ్ళీ ఆయన ఎట్లా తెలుసుకోండి ఇవన్నీ చెప్పండి మీరే ఆయన ఎన్ని గంటలు ప్రార్థిస్తే కానీ ఆయన ఇక్కడి నుంచి అక్కడికి పోయి ఆ లోకాలన్నీ తిరిగి చూడగలిగాండు ఆయన చెప్తాడు ఉచ్చరింపక్షేం కానీ విషయాలని నేను అక్కడ గ్రహించినా వినేనా అంటాడు వింత రకం అన్ని వింత రకం లేచికెళ్ళ గ్రంథం చూస్తాం మనం మొదటి అధ్యాయంలో నాలుగు జీవులు ఉంటాయి అక్కడ ఆశ్చర్యం ఆ నాలుగు జీవులకు అంతా చుట్టూ కన్నులే ఉంటాయి రెక్కలు ఉంటాయి కన్నులు ఉంటాయి అన్ని కన్నులు ఉంటాయి ప్రటం గ్రంథల కూడా చూస్తాం మనం అది మరోసారి ప్రటం గంధలో రెండుసార్లు చూస్తుండే యోహాను భక్తుడు ఆ దర్శనం ఆ నాలుగు జీవులకు సంబంధించిన దర్శనం కాబట్టి పౌలు ఏమంటుండంటే నాకు కలిగిన ఈ జ్ఞానము క్రీస్తుని గురించిన మర్మము మీరు కూడా గ్రహించాలా అంటున్నాడు ఐదవ వచనం చదవండి అదే అధ్యాయము మూడవ అధ్యాయము ఐదవ వచనం ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలమయ్యందు మనుషులకు తెలియపరచబడలేదు చూడండి పాత నిబంధన భక్తులకి ఎవ్వరికీ ఎందుకంటే దేవుడు అది నీ కొరకు నా కొరకు భద్రపరిచిండు అంటే నిన్ను నన్ను పాత కాలపు ప్రవక్తల కంటే ఎక్కువ ప్రేమించింది నేను కాబట్టి నువ్వు పని పనిచేయాలా పాత నిబంధన కాలపు ప్రవక్తల కంటే దేవుని భక్తుల కంటే యాచకుల కంటే నువ్వు ఇంకా ఎక్కువ పని చేయాలా ఎందుకంటే నిన్ను స్పెషల్ గా ప్రేమించి ఈ జ్ఞానము ఈ మర్మం నీకు బయలుపరిచిండి అంట అది కేవలం పరశుధాత్మ ద్వారా అందుకు మనము పరశుధాత్మని వందనాలు చెప్తుంటాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఎందుకంటే పరశుధాత్ముడు వచ్చినప్పుడే మమ్మల్ని సర్వస్వతలు నడిపిస్తారు అంటాడు యోహన భక్తుడు పరిశుధాత్ములు వచ్చినప్పుడు మిమల్ని సర్వ సత్యంలో నడిపిస్తున్నాడు కంప్లీట్ ట్రూత్ కంప్లీట్ సత్యం ఇంకా ఈ అసత్యం అనేది ఉండదు ఎక్కడ కూడా సరే చర్చలో ఉందా అంటే కొంచెం మనకు తెలుసు చర్చలో ఉంది అబద్ధం ఉంది అయితే ఇక్కడ ఏమంటుందంటే పూర్వకాలం ఎవరికి కూడా అది బయలుపరచబడలేదంటేవుని భక్తులకి కానీ నీకు నాకు బయలుపరచబడింది అంటే ఏంటంటే కేవలము లక్ష మంది తప్ప ఎవరు కూడా వీటిని వివేచించలేరు ఎవ్వరు కూడా వీటిని గ్రహించలేరు ఎవరు కూడా వీటిని ఎవ్వరికి ప్రకటించలేరు నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను సేవకులని తప్పుపడతానని నేను కానీ ఎందుకు చెప్తున్నానంటే చఘాలు ఎట్లున్నాయో చూసుకోండి ముప్పై సంవత్సరాల చెప్పిన వాక్యం ఈరోజు చెప్తున్నారు అంటే ఆయన వాళ్ళకి ఇంకా ఏం బయలుపరచపడలే పరచలేదన్నట్టు దేవుడు అది దేవుని తప్ప చెప్పండి దేవుడు బయలుపరచాలని ఆశపడతాడు కానీ నువ్వు ఆయన రాకుండా నేను మరీ ఆయన కాళ్ళ దగ్గర కూర్చోకుండా ఉంటానంటే ఎట్లా చెప్పండి నా సొంత నా క్లోజ్ ఫ్రెండ్సే పాస్టర్స్ చాలా మంది నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా మంది పాస్టర్స్ ఉన్నారు ఒక పాస్టర్ ప్రమోద్ చంద్రశేఖర్ అనే పేరు మా చెన్నైలో ఉంటాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నాతో పాటు క్లాస్లో పక్కన కూర్చుండేవాడు లెఫ్ట్ నాతో పాటు ఫస్ట్ బెంచ్ లో కూర్చుండే మేమిద్దరం అయితే అంటు ఇన్ని సంవత్సరాలు నేను చెప్పి చెప్పి అసలు నాకు నెక్స్ట్ సండే వస్తే ఏం చెప్పాలను అర్థం కావట్లేదు బ్రదర్ అన్నాడు మళ్ళీ అట్లా మళ్ళీ ఎట్లా ఎట్లా నడిపిస్తున్నారు మీరు నేను పరిశురాత్మ లేదా ఇట్లాంటి ప్రశ్నలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మీరు బ్రదర్ అంటే నా దగ్గర ఒక బుక్ ఉంది బ్రదర్ అందులో ఎవ్రీ సండేకి ఒక సంబంధించిన వాక్యం ఉంటుంది అది నేను సాటర్డే ధ్యానిస్తాను సండే బాయ్ చెప్తాను అప్పుడు నేను నేనేమి అతన్ని తప్పు పట్టలేదు సరే ఈ మతపరమైన జీవితం ఇట్లా ఉంటుంది అని నేర్చుకున్నా వాళ్ళకి ఫుల్ టైం సేవకులే కదా వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది కదా మళ్ళీ ఎక్కువగా ధ్యానించి చెప్పచ్చు కదా ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసే వాళ్ళకి బహు కష్టం ఎందుకంటే వాడు ఈ లోకంలో ఉద్యోగం చేసుకోవాలా పోయి సేవ చేయాలా ఫుల్ టైం సేవకులకు ఎక్కువ కష్టం ఉండదు ఎందుకో చెప్పమంటారా వాడు ఆల్రెడీ డిసైడేడ్ అందులో సేవలో కానీ ఈ సేవ ఉద్యోగం చేసుకుంటూ చేసే వాళ్ళ బాధ ఏంటంటే సైతానికి తెలుసు వీడు ఎక్కడికి వెళ్ళి సంపాదించుకొని వచ్చి సేవ చేస్తున్నాడు ఆ ఉద్యోగం మీద వాడు అటాక్ చేస్తాడు నేను అప్పుడు ఏమైందంటే ఆ ఉద్యోగంలో నేను డిస్టర్బ్ చేసి నీకు అక్కడి నుంచి డబ్బులు రానియకుండా అప్పుడు ఆ మీద కట్ చేస్తుండే వాడు సోర్స్ అక్కడ కట్ చేస్తే నువ్వు సేవ చేయవన్నట్టు వాడి భయం అది ఎందుకంటే నువ్వంటనే వానికి చాలా డిస్టర్బెన్స్ ను వాని రాజ్యాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు వాడి గవిలో ఉన్న వాటిని నువ్వు స్వాధీనం చేసుకుంటున్నావు వాడి శత్రువు కాబట్టి వాడి గవిని నువ్వు స్వాధీనం చేసుకుంటున్నావు వాడి గవిలో ఎంతో మంది చికబడినారు గొప్ప జన సమూహం వారిని అందరినీ చేసుకుంటుంటే వాడు ఎట్లా సైలెంట్ గా ఉంటాడు అందుకు నీ జీవనాడి ఏంది నీ సేవకి జీవనాడి ఏంది అంటే నీ ఉద్యోగమే నీ ఉద్యోగాన్ని టార్గెట్ చేస్తాడు నీ బాస్ మీద టార్గెట్ చేస్తాడు నీ కలీగ్స్ మీద టార్గెట్ చేస్తాడు నీ దగ్గర కస్టమర్స్ ని టార్గెట్ చేస్తాడు వాళ్ళ నుంచి నేను అటాక్ చేస్తా ఉంటాడు అందుకు నువ్వు మినిమం వన్ అవర్ ప్రేయర్ చేయాలి ప్రతిరోజు నేను స్ట్రైట్ చెప్పేస్తాను ఎప్పుడైనా కానీ నువ్వు మినిమం వన్ అవర్ ప్రేయర్ చేయగల మ్యాక్సిమం ఎన్ని గంటనే చేసుకో బైబుల్లో చాలా తేటగా ఉంది పేతూరు వాళ్ళు ఒక పర్టికులర్ టైం తీసుకొని మందిరం పోయి ప్రేయర్ చేసేవాళ్ళంటాన్యాలు జేలేదా రోజుకి మూడు సార్లు మన ప్రభు జేలేదా రాత్రి అంతా ప్రార్థన చేసిండు రోజంతా సేవ చేసిండు రాత్రి అంతా ఆత్మ పొందుకున్నాడు ఉదయం అంతా అద్భుతాలు చేసిండు ఆయన రాత్రి ప్రార్థన చేయకుంటే ఉదయం కార్యాలు జరగకపోయాడు నీ సేవ నా సేవ కూడా అంతే నువ్వు ఎన్ని గంటలు మోకాల మీద ఉండి ప్రార్థన చేయగలవు అంతగా ధైర్యంగా ఈ లోకంలో ఎవడి మీదనే నిలబడగలవు ఎదుట నువ్వు మోకాల మీద లేకపోతే దేవుని సంధ్యలో ఈ లోకంలో ఎవని ఎదుటకు నిలబడలేవు నువ్వు రాజుల ఎదుట పెద్ద పెద్ద మినిస్టర్స్ ఎదుట నిలబడాల్సి వస్తూ నువ్వు కాబట్టి అంత శక్తి అంత యోగ్యత నీకు కావాలంటే ప్రతిరోజు పరమకుమారి కాలు నీ జీవితం దొరకబడాలా నీ ప్రార్థన అట్లా ఉండాలా ఏం చేస్తావు రోజంతా ఉత్తగా ఇంట్లో కూర్చోని సిస్టర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను మీరు కుటుంబంలో వంటలు వండుకుంటారు దాని తర్వాత వర్షిప్ చేసుకుంటారు ప్రార్థన చేసుకుంటారు బైబుల్ ధ్యానిస్తుంటారు దాని తర్వాత ఏం చేస్తారు ఏదో ఒక అవకాశం అన్నట్టు సైతాను నేను లాగని బయటికి చూస్తూ ఉంటాడు పోయిన వరం చూపిస్తాను నేను మీకు నీ శ నీ శరీరమే నీ శత్రువు దానికి శత్రువు నీ దగ్గరకు వచ్చే వ్యక్తులు నీ దగ్గరకు వచ్చే పరిస్థితులు నీ దగ్గర ఉండే వస్తువులు నీ రెండవ శత్రువు నీ మూడవ శత్రువు అంటే సైతానుడు వాడు నీ రెండవ శత్రుని వాడుకుంటాడు నీ నీ మొదటి శత్రు నీ శరీరాన్ని వాడు రెచ్చగొట్టాలంటే రెండవ శత్రుని వాడు యాక్టివేట్ చేయాల అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు ఈ లోకంలో ఎవరైనా మనిషి కావచ్చు లేకపోతే వస్తువులు కావచ్చు లేకుంటే వ్యవస్థలు కావచ్చు లేక పరిస్థితులు కావచ్చు బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు ఇంకేదైనా సెలబ్రేషన్స్ కావచ్చు పార్టీస్ కావచ్చు ఇవన్నీ వ్యవస్థలే పరిస్థితులు ఆ రూపకంగా వచ్చి వాడు నీ ప్రార్ధాన్య రేసుకో ప్రార్థన నుంచి నేను పక్కకు పడేస్తాడు ప్రార్థన ఒక్కటే ఆయుధం మనకి సృష్టిని మీద విజయం పొందాలంటే నీ సేవ విశేషంగా జరగాలంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేయాలా ఎందుకంటే మీ నాకు కొంచెం బాధాకరంగా ఉంటుంది చెప్తుంటే వాక్యం కానీ ఎవరిని రెచ్చగొట్ట ఎవరిని నేను దుఃఖపరచాలని కాదు చెప్పే వాక్యం అది నాకే బాధ అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఆయన పొందిన గాయల చేత వాక్యం ఉంటే నువ్వు ఇంకా స్వస్థతనే పొందలేదు ఆయన పొందిన గాయాలు ద్వారా నీకు స్వస్థత అన్నాడు కదా ఆయన ఎందుకు గాయాలు పొందిండు నువ్వు చేసిన అపరాధాల నిమిత్తమై మన అపరాధాల నిమిత్తమై ఆయన నల్లగొట్టబడ్డవాడు ఆయన పొందిన గాయల చేత మనకి స్వస్థత మళ్ళీ ఇంకా స్వస్థత రావట్లేదంటే నువ్వు ఆ వాక్యాన్ని ఎందుకు ఉల్లంఘించినవు లేక ధృనీకరించినవు నువ్వు చేస్తున్నావు ఆయన పొందిన గాయల చేత నాకు స్వస్థత అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు వాక్యం కూడా చెప్తున్నావు కానీ ఇంకా స్వస్థత రాలేదు ఎందుకు రావట్లేదు చెప్పండి అంటే నువ్వు వాక్యంలో జీవిస్తలేవు నేను మటుకు ఏం చేస్తానంటే ప్రవ్వా నువ్వు పొందిన గాలి ధర నాకు స్వస్థత అంది ఇప్పుడు నాకు స్వస్థత కావాలంటే నేను నేను వెయ్యాను మోకాళ్ళ మీద నుంచి అది ఎంతసేపు అనగా నీకు ఆయన చూస్తాడు వీడు చేయగలరా ఇంకొక పది నిమిషాలు జయగలరా ఇంకొక ఇరవై నిమిషాలు చేయగలడా ఇంకొక పది నిమిషాలు ఉంటాగల మోకాళ్ళ మీద ఎంతసేపు మోకాళ్ళ మీద ఉంటాడో చూస్తాను ఆయన పరిశీలిస్తా ఉంటాడు వీడు వీడు బల నమ్మకమైన మంచి దాసుడు అని ఆయన నీ గురించి మెచ్చుకుంటాడు మార్టిన్ లూథర్ కి రాత్రి అంతా ప్రార్థన చేసిన వాడు పొద్దున పోయి గోడకి ఆ యొక్క ఆ యొక్క మందిరపు గోడకేసి ఆ యొక్క పేపర్ కొట్టేవాడు మేకూరుతోని మనుషులందరూ వచ్చి చదువుకొని అరే ఇంతకన్నా నేను పాపంగా జీవించిన వాడి పాపాలు ఒప్పుకొని మనుషులందరూ రక్షణకు అట్లా తొంభై ఐదు రోజులు ప్రతి రోజు రాత్రి ప్రార్థన చేయాలా ఉదయం ఆ పేపర్ దాని మీద రాసి వాక్యాలన్నీ వాటిని విశదీకరించి ఆ మందిరానికి గోడకి కొట్టాల కేథలిక్ చర్చ్ గోడకి తలుపుకి ప్రతిరోజు వీళ్ళు వచ్చి చదువుకొని మనుషులు చివరికి తొంభై ఐదవ రోజు కేథలిక్ మతము కూలిపోయింది తొంభై ఐదవ రోజు ఎంతగా ప్రార్థన చేస్తే ఆయన అంతగా మొత్తం ప్రపంచాత్మకంగా క్యాథలిక్ మతం నుంచి అది విగ్రహార్థన కదా ఆ మతము కేథలిక్ మతస్థులు వాళ్ళు పాపక్షణ పొందరు కాబట్టి మన వాళ్ళంతా నరకానికి పోతారు అనేసి ఆయన రాత్రంతా ప్రార్థన చేసి ఆయన చనిపోయేంత వరకు ప్రార్థనలు నడిపించింది తన జీవితాన్ని తన గుడారాన్ని తన శరీరాన్ని నలగొట్టుకుండు తన శరీరానికి ఆయన మరణించాడు శర్రాన్నిలో విజయా శరీరంలో ఆయన జీవాన్ని చూడలేదు చచ్చిన శవ శలాగా ఆయన అయిపోయి ఈ లోకంలో దేనికి ఆశ చూపించకుండా త్యాగపూరితో సేవ చేసుకొని క్యాథలిక్ మతం నుంచి ప్రొటెస్టెంట్ మతాన్ని బయటకు తీసుకొచ్చుకున్నాడు ఆ ప్రొటెస్టెంట్ మతం ఏమైంది కొంతకాలం మంచిగానే జీవించింది మళ్ళీ అది కూడా తల్లిలాగానే తయారైంది విగ్రహార దిక్కులాగా పులిసిపోయింది ఈ రోజు మూడు కొంచెంలో పిండి కాబట్టి ఈ ఎఫ్ఎస్ లో పత్రిక మూడో అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేస్తుండేంటంటే నేను ఎట్లయితే ఈ జ్ఞానాన్ని పొందుకున్నానో క్రీస్తుని గురించిన మర్మము అది మీరు కూడా పొందుకోగలరు పరిశుద్ధాత్మ ద్వారా కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని నేను పొందుకున్నా మీరు కూడా అట్లనే పొందుకొని ఏం చేయాలా ఇతరులకి ప్రకటించమన్నాడు ఆయన చెప్పింది అక్కడ తేటగా కాబట్టి నీ సేవ నా సేవ దానికి సంబంధించింది ప్రతి ఒక్కరికి ఇవి నువ్వు చూపించాలా ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే మనుషులు నేను అటాక్ చేస్తూ ఉంటారు కానీ నేను చెప్పే పాయింట్ ఏం వాడు ఎంత అటాక్ చేసినా రెచ్చగొట్టేటట్లు మాట్లాడినా నీ యూట్యూబ్ లో వాడు కామెంట్స్ రాసినా నువ్వు కోప పోవద్దు భావోద్రేకానికి పోవద్దు లైక్ తీసుకోవాలా కామెంట్స్ రిప్లై ఇవ్వద్దు కామెంట్స్ రిప్లై ఇస్తే అది మళ్ళా రెచ్చిపోయి వాడు ఇంకా కొని రెచ్చగొడతాడు నీకు రోజంతా డిస్టర్బ్ ఉంటుంది నువ్వు నీ పని చేసుకోలేవు నీ సేవ చేసుకోలేవు ప్రార్థనలు అసలే కూర్చుండలేవు కాబట్టి నేను అందులో నుంచి బయటకు యూట్యూబ్ లో చాలా కాలం నేను వాక్యాలు చెప్పి ఇది చాలా డేంజరస్ వాడు కామెంట్ రాస్తే వాడి కామెంట్ కి నేను జవాబు రాయాలా అట్లా రోజంతా కామెంట్లు పది మంది కామెంట్లు రాస్తే పది సార్లు నేను దాన్ని లాగిన్ జవాబులు ఇవ్వాలా ఇది బాగాలేదు టైం అంతా వృధా చేసిన అనేసి నేను పక్కకు పెట్టేసిన దాంతో ఎందుకంటే కామెంట్ రాసేటోడు వాడు రక్షణ పొందుతాడనేది నాకు నమ్మకం ఎందుకంటే వాడు తీర్మానించుకుంటాడు నిన్ను తిట్టడానికి కాబట్టి వాడికి నువ్వు ఏం రిప్లై ఇచ్చినా వాడు మార్పు పొందడు ఎందుకంటే వాడు ఆల్రెడీ మార్కుడు వాడు మార్పు పొందాడు వాడు కాబట్టి ఆ వాడు అబద్దికుడు రెచ్చగొట్టేవాడు ద్వేషాన్ని పెంపొందించేవాడు కాబట్టి ఆ కామెంట్స్ కి ఎప్పుడు మనం స్పందించు అందుకే నేను దాని నుంచి బయటకు వచ్చేసిన అది బహు ఆయాస్తడిన పని అన్నట్టు అది యూట్యూబ్ అది నీకు వేరే పిలుపు ఉంటేనే అందులో చేసుకుంటా గానీ మన పిలుపు లక్ష మందికి ఇది బోధించడం బయట కూడా ఉంది మనకు మంద దేవుడు అన్నట్టు మన ప్రభు అన్నట్టు లోపల కూడా ఒక మంద ఉంది రెండు మందలు కలవాలా మనం సేవ చేయాలా ఒక దశలో నిన్ను ఎక్కడ నడిపిస్తే నువ్వు అక్కడికి పోవాలా ఇంతకాలము లోపల మందకు చెప్పినాం దేవుడు నన్ను పిలిచిండు తొమ్మిది పంతొమ్మిదో నుంచి రెండు నుంచి ఇప్పుడు నువ్వు సంఘానికి పోవాలా అనిల దగ్గరికి పోవాలా బయటికి పోవాలా పోయి వేరే మందని పట్టుకొని రావాలా రెండు అనుభవాలు నీకు అవసరమే కానీ అది టైమింగ్ నేను ఏ టైమింగ్ లో ప్రభులు నడిపిస్తే ఆ టైమింగ్ లో నువ్వు పోవాలి ఒకసారి చూడండి ఎహెచ్కల్ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయం కొంచెం త్వరగా ఎహెచ్కల్ గ్రంథము నలభై అధ్యాయము పదిహేనవ వచనం ఇక్కడ లేవి యాజకత్వంలో ఒక తెగ ఉంది ఒక చిన్న గుంపు ఉంది వాళ్ళకు సంబంధించిన బోధ ఇది అదే రీతిగా అది మనకి ఎట్లా వర్తిస్తుంది నేను చూపించేస్తే మనం స్లోగా ప్రకటన గ్రంథం పదిహేను అధ్యాయానికి వెళ్ళిపోతాం ఏహెచ్కల్ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చదవంటారన్నా చదవం ఇజ్రాయలీలు నన్ను విసర్ నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాధోకు సంతది వారగు లేవీలైన యాజకులు పరిచర్య చేయుటికై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రువును రక్తమును నాకు అర్పించుదురు ఇదే ప్రభు ప్రభువవాకు కాబట్టి ఒక్క నిమిషం తర్వాత చూద్దాం అయితే ఇక్కడ మొస్ట్ ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక చిన్న సేవకుల గుంపు ఉంది ఇక్కడ సాధోకు సంతతి సన్స్ ఆఫ్ సాధోక్ సన్స్ ఆఫ్ జెడాక్ అని అయితే ఈ సాధోకు సంతతి లేవి గోత్రికులు అయితే ఇస్రాయేల్ ప్రజల పదహైదవ వచ వచనంలో ఇస్సల్ పెద్దలందరూ నా యుద్ధ నుంచి తొరలిపోయారు అని ఉంది అంటే దేవుని విసర్జించరు వీళ్ళు ఇస్సల్ దేవుని విసర్జించరు కానీ ఈ యొక్క చిన్న గుంపు సాధుకు సంతతి వారు దేవుని సన్నిధిలో ఉంటూ సేవ చేస్తా ఉన్నారు అయితే చివరి కాలంలో కూడా ఇదే జరుగుతుంది వీళ్ళు ఈ సాధుకు గుంపు వాళ్ళు ఏం చేయాలా అని కూడా ఉంది ఇక్కడ ఇస్సల్ దేవుణ్ణి తృణీకరించి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ బాధ్యత ఏందనేది పదహార వర్షం నుంచి చెప్పబడుతుంది ఒక చిన్న గుంపు లేవి గోత్రికులు చాలా మంది ఉన్నారు లేవి యాజకులు చాలా మంది ఉన్నారు కానీ ఆ యాజకులలో ఒక్క చిన్న కుటుంబమే అది సాధుకు సంతతి మళ్ళీ లేవి సంత లేవి యాజకులలో ఎంతో మంది పేర్లు ఉన్నాయి అక్కడ కానీ సాధుకు పిల్లలు తప్ప ఎవడు కూడా ప్రభు యొక్క వాగ్దానాలని అనుసరించిన వారు కాదు కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా మందిరం నాకు పరిచర్య చేస్తారని చెప్తున్నాడు తర్వాత పదహార వర్షం చదివనిస్తారు అరే నా పరిశుద్ధ స్థలములలో ప్రవేశింతురు పరిచర్య చేయుటికై వారే నా బల్ల వత్తురు వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు ఇదే ప్రభువగు యహోవాగు కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడిందంటే సాధూకు సంతతి వారు తప్ప ఎవరు కూడా ఆయన మందిరంలోకి అడుగు పెట్టలేరు ఆయన బళ్ళ దగ్గరికి రాలేరు మనకు తెలుసు ఇవన్నీ బల్ల అంటే దేనికి సంబంధించిందో తర్వాత వాళ్లే ప్రతి దాన్ని వాళ్ళే దాని యొక్క నియమాలను పాటించేవారు అన్న విషయం జ్ఞాపకం చేస్తుంటారు తర్వాత చివరికి మీరు దేవుని సేవ దేవుని పరిచర్య చేసినాక ఏం చేయాలన్న విషయాన్ని ఇరవై మూడవ వచనం చూడండి వస్తారు దాంతో మనం అక్కడికి ఆ వాక్యం ముగిస్తుంది ఇరవై వచనం ప్రతిష్టమైనదేదో ప్రతిష్టమ కానదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనటకు వారు నా జనులకు నేర్పునట్లు ట్వంటీ ఫోర్ ముగించండి నేర్పునట్లు ఇరవై ఐదో వచ్చిన తండ్రి ట్వంటీ ఫోర్ చదవాలన్నా ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయితే సెంటెన్స్ జనులు వాజ్యం నా విధులను బట్టి వారి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పురులుగా నియమింపబడుదురు నేను నేను నియమించిన విధులను బట్టి కట్టడాలను బట్టి నా నియమక కాలములను జరుపుదురు నా విశ్రాంతి ఆచరించుదురు చాలండి చాలండి అయితే ఇరవై మూడోలో వచనంలో ఏమనుందంటే ఏది పరిశుద్ధమైంది ఏది పరిశుద్ధం కాంది ఏది అపవిత్రమైంది ఏది పవిత్రమైంది వాటి యొక్క వ్యత్యాసాలని చూపించే బోధకులు అన్నట్టు అయితే ఈరోజు అన్నిటిని సమర్థించుకుంటే బోధాల జరిగిపోతుంది అన్నట్టు ప్రతిదీ సమర్థించుకుంటున్నారు అన్నట్టు ఎందుకు అంటే వాడు అపవిత్రంగా జీవిస్తుందని వాడిని చెప్తే వాడు చర్చకు రాడు వాడు చర్చకు రాకపోతే కానుకలు రావు కాబట్టి మనసు కానుకల మీద ఉంది మనిషి మీద లేదన్నట్టు కాబట్టి ఈరోజు సేవకులు అట్లా కాంప్రమైజ్ అయిపోయి అపవిత్రతని అసహించుకుంటున్నారు సమాధరించుకుంటున్నారు సమాధ పడుతున్నారు అందుకు అది పులిసిపోతుంది అన్నట్టు ఎందుకంటే నువ్వు పాపం కొంచెమున్నా మొత్తం ముద్దంతా పులిసిపోతుంది అట్లా వీళ్ళు చెప్తలేరని చెప్తుంది ఈ వాక్యం మటుకు సాధు కుమారులు చెప్తున్నారు సాధు కుమారులు ఏమని చెప్తున్నారు ఏది పరిశుద్ధమైంది ఏది పరిశుద్ధం కానిది ఏది అపవిత్రమైంది ఏది అపవిత్రం కానిది నా ప్రజలకి వాళ్ళు విశదీకరిస్తున్నారు వాటిని అని చెప్తుంటూ కాబట్టి లక్షా మంది సేవ కూడా అదే నీ సేవ నా సేవ కూడా అదే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఏది అబద్ధం ఏది సత్యం ఏది పరిశుద్ధమైంది ఏది అపవిత్రమైంది అది నీ బాధ్యత గ్రహించి మనుషులకు ప్రకటించాల ఆ బోధ కానీ నువ్వు నీలో నీళ్ళనే తప్పు లెక్క పెట్టుకుంటా నీ గుంపులనే అది తప్పు అన్నట్టు అట్లా చేయొద్దన్నట్టు ఇక్కడ ఏం చెప్తుందంటే సాధకు కుమారులందరూ ఒకటే కాబట్టి మన గ్రూప్ కూడా మన ఒకటే ఆత్మ ఉంది కాబట్టి మనలో మనం కొట్లాడుకోము మనలో మనం ద్వేషాలు చూపించుకోము డిఫరెన్సెస్ చూపించుకోము ప్రార్థన అందుకే నేను చెప్తున్నా మినిమమ్ ను వన్ అవర్ ప్రార్థన చేయలేకపోతే వాడు నీ శరాన్ని వాడేసుకుంటాడు బాగా అట్లా నీ మనసులకు దూరుతాడు క్రీస్తు కలిగిన మనసు రానియకుండా నిన్ను వాడు వాడేసుకుంటాడు వాడుపై నీ హృదయంలో తీస్టేసుకొని కూర్చుంటాడు కాబట్టి నేను వానికి ఛాన్స్ ఇవ్వను యోసేపు ప్రార్థన యోసేపు మాటలు ఎట్లా నేను పర్లోకానికి దేవునికి పరలోకానికి విరుద్ధంగా ఈ పాపం నేను ఎట్లా చేయగలను నేను అట్లనే ప్రార్థన చేస్తాను శోధన వచ్చినప్పుడు ప్రవ్వ నేను పరలోకానికి నీకును పరలోకానికి పరలోకానికి అంటే సంగమే కదా దేవుని బిడ్డలకి అవమాన ఎట్లా తీసుకొని రాగలని నీ పాపం చేస్తే ఈరోజు అట్లా ఉంది దేవుని బిడ్డలు క్రైస్తవులు ఎంత భయంకరమైన పాపం చేస్తుండ్రో మనుషులు బ్లేమ్ చేస్తున్నారు మళ్ళీ వానికి ఎట్లా నువ్వు ఛాన్స్ ఇచ్చినావు చర్చస్లలో అపవిత్రత అంత భయంకరంగా ఉంటుందని చెప్తారు మనుషులు బయట వాళ్ళు ఏ వాడిట్ల అంత భయంకరంగా మాట్లాడతారు ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఛాన్స్ వానికి కాబట్టి మనం ఎట్లా ఇవ్వాలా అన్నీల గురించి మనం ఎప్పుడు నెగటివ్ గా వాడికి ఛాన్స్ ఇవ్వం మనం వాడికి కావాలంటే ఇంకా అన్నం పెట్టి పంపిస్తాం తినిపిచ్చి పంపిస్తాం వాని దగ్గర నుంచి ఒక్కటి ఆశించాం మనం ఎందుకంటే వాని మైండ్ ని నీ కంట్రోల్కి తీసుకోకపోతే ను వానికి సత్యాలు చూపించలేదు ఏది అపవిత్రమైంది ఏది పవిత్రమైంది గుడ్డివాడు కదా వాడు వాడు పూజించాడు అంతా చాలా భయంకరమైన విగ్రహాలు చాలా అన్యాయంగా ఉంటాయి కదా వాళ్ళ విగ్రహాలు కాబట్టి మనం వాటి గురించి వ్యతిరేకంగా మాట్లాడద్దు ఈరోజు మనం అట్లా అట్లా జాగ్రత్తగా జీవించకపోతే మటుకు మనం కూడా చిక్కబడతాం కాబట్టి మనం చూపించాల్సిందంతా ఈశ్వర యొక్క ప్రేమని అంతే అంతకంటే ఎక్కువ మనం చూపించాం కాబట్టి ఇక్కడికి నేను ఈ యొక్క వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను ప్రకటన గ్రంథంలోని వాక్యానికి మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు పదిహేనవ అధ్యాయంలో ఇంకొక టెన్ మినిట్సే నాకు టైం ఇచ్చినారు కాబట్టి టెన్ మినిట్స్ నేను చూపించాల్సింది ఏంటంటే మొదటి పేతురు రాసిన పత్రికలోని ఒక వాక్యాన్ని చూపించి నేను తిరిగి ఇక్కడికి వచ్చేస్తాను పేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చిన వరం రేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినం తీర్పు ఎవరికి మొదట ఈ లోకస్తులక లేక దేవుని బిడ్డలక తీర్పు దేవుని యొద్ ఆరంభము కాలము వచ్చి ఉన్నది అది మన యొద్ధనే ఆరంభమైతే దేవుని దేవుని సువార్త వారి గతి ఏమవును కాబట్టి చూడండి తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలము వచ్చేసింది అంటున్నాడు ఆల్రెడీ వచ్చింది అంటున్నాడు వస్తుంది అంటలేడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రపంచం అంతటా అయితే అది మన వద్దనే ఆరంభమైతే ఫస్ట్ మనకే ఫస్ట్ దేవుని ఇంటి వద్దనే తీర్పు స్టార్ట్ ఎందుకు అంటే ఇది దేవుని వాక్యాన్ని తిరుణీకరించి దూరం వెళ్ళిపోయింది ఇస్పల్ల ఏ రీతిగా అయితే దూరం వెళ్ళిపోయారు అట్లనే ఈరోజు కూడా క్రైస్తవ జీవితం దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది పాటలు పాడుకుంటారు ఉపాసలు ఉంటారు అంత బాగానే ఉంటుంది వాళ్ళ శరీర వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు ఆత్మకి అోటు ఇవ్వనే ఇవ్వరు మొత్తం శారీరకంగానే ఉంటారు అన్నట్టు మరణించలేదు వాళ్ళకి ఇంకా ప్రాణం అంటే ప్రీతి అన్నట్టు ప్రాణం అంటే ప్రీతి అంటే ఏంటంటే వస్తువులను చూస్తే వాళ్ళకి అది ప్రాణం అన్నట్టు మంచి కాస్ట్లీ మొబైల్ అంటే వాళ్ళకి ప్రాణం అన్నట్టు మంచి ఎక్స్పెన్సివ్ టీవీ అంటే వాళ్ళకి ప్రాణం అన్నట్టు కొంతమందికి బట్టలు అంటే ప్రాణం కొంతమందికి ఆహారం అంటే ప్రాణం కొంతమందికి మోటార్ బైక్స్ అంటే ప్రాణం కాబట్టి ప్రాణం అంటే తీపి అంటే ఈ లోకాతీతమైన వస్తువుల మీద ఆశ పెట్టుకోవడమే వాటిని నువ్వు ఇవ్వగలవా ఎవరికన్నా నీ బండి అవన్నీ తీసుకపోతే నువ్వు భరించగలవా నీ మొబైల్ ఫోన్ ఇవ్వడానికి తీసుకొని నువ్వు భరించగలవా సహించగలవా నీ వస్తువులు అవన్నీ తీసుకొని నువ్వు సహించగలవా నీవు విలువగల వస్తువులను ఎవరికన్నా ఇవ్వగలవా ప్రతిరోజు చనిపోవడం అంటే నిజంగా శరీరాన్ని కోసుకోవడం కాదు విలువగలది నీ జీవితంలో ఏది విలువైందో అది నువ్వు లేనివానికి ఇవ్వగలవా అదే చనిపోవడం నీకు ఏది విలువైందో దాని మీద ప్రేమని నువ్వు చంపుకున్నప్పుడు నువ్వు చచ్చిన వాడవు ప్రాణం అంటే నీకు తీపి ఉండదు ఎందుకంటే ఈ వస్తువులు నీ చచ్చిపోయిన శవాన్ని జీవింపజేస్తా ఉంటాయి ఏ స్లో కదా నేను జీవింపజేయాల్సింది కానీ ఈ లోకాతీతమైన వస్తువులు నీ శరాన్ని జీవింపజేస్తూ ఉంటాయి అందుకు ని శరణం బ్రతికినప్పుడు నీ ఆత్మ కార్యాలు జరగవు నీ సేవ ఫలభరితం కాదు విశేషమైన అద్భుతాలు జరగవు రోగులు స్వస్థపరచబడరు దయ్యాలు కూలిపోవు ఎందుకంటే వానికి తెలుసు అరే నీలో శరీరం ఉంది నాకు దొరికినవి రోజు అని పట్టుకుంటాడు వాడు వాడు నీ గల్లా పట్టుకుంటాడు ప్రార్థన చేస్తప్పుడు నీ చేయి పట్టుకుంటాడు నిన్ను కొడతాడు భయంకరం కొడతాడు ఎందుకంటే నువ్వు ఇంకా శారీరకంగానే ఉన్నావు నీలో ఆత్మ కార్యం లేదు నీలో ఇంకా శరీర కార్యములు స్పష్టంలు అయినాయి అపలుగా చూడమ్మా నాకు పౌలు తెలుసు ఏసుప్రభు తెలుసు నువ్వు అని వాళ్ళ మీద పడలిన లేదా పడితే వాళ్ళ బట్టలు జింపేసినాయా దయాల్ వాళ్ళ బట్టలు చినిపోయిన బట్టలతో పరిగెత్తేరు నగ్నంగా కాబట్టి చూడండి తీర్పు దేవుని ఇంటి ద్వారా ఆరంభ కాలం వచ్చింది అది మొదట తన ఇంటి యొక్క ఆరంభమైతే సువార్తకు అవిదేలిన వారి పరి గతి ఏమవును మరీ చెడ్డగా ఉంటుంది కదా వాళ్ళకి తీర్పు కాబట్టి ఫస్ట్ తీర్పు నీకు దాని వాళ్ళకి కాబట్టి ప్రకటన గ్రంథము అంతా ఆవిషాల జ్ఞాపకం చేస్తుంది ఎవరికి తీర్పు బయటలో కొరకు కాదు తీర్పు నీకు ఎందుకంటే ఫస్ట్ అవిధేత చూపిస్తుంది నువ్వే ఈ సర్పాలు ఇందాక చూపించినట్లు యజకర్ కదా మీరు నాలుగు నలభై అధ్యాయంలో వాళ్ళు తృణీకరించారు ప్రభుని తండ్రిని సాధుకు సంతతి వారేమో సత్యాన్ని చూపిస్తున్నారరే అది అపవిత్రం నువ్వు చేస్తుంది పాపం అని చెప్తున్నారు కానీ వాళ్ళు తృణీకరిస్తా ఉన్నారు దేవుణ్ణి ఈరోజు అటనే లేదా పరిస్థితి లేని బోధలు తీసుకొచ్చుకొని నేను దేవుణ్ణే స్థుతిస్తున్నాను అనుకుంటున్నారు కానీ వారి పిలుపుని వారి ఏర్పాట్ని వాళ్ళు నిశ్చయం చేసుకోలేదు నీ పిలుపును నీ ఏర్పాటుని నువ్వు నిశ్చయం చేసుకోలేవు ఒక్కసారి రక్షణ పొందితే సరిపోదు నీ రక్షణని కొనసాగించుకోమంటాడు పౌలు నీ పిలుపుని నీ ఏర్పాటుని ఆయన పిలిచిండు నువ్వు స్పందించినవు రక్షణ పొందినవు ఏర్పరచబడ్డవాడు రక్షణ పొందకపోతే ఏర్పరచబడవు కాబట్టి ఆయన పిలుపుకి ను స్పందించి ను రక్షణ పొందిన కాబట్టి ఏర్పరచబడ్డావు అందుకే నీ పిలుపుని నీ ఏర్పాటుని నిశ్చయం చేసుకోవాలా గ్యారెంటీ చేసుకోవాలా రక్షణని లేకపోతే అందరూ పోగొట్టుకుంటారని చెప్తుంది ఈ వాక్యం కాబట్టి ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మనం చూసినప్పుడు మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే మొదటి అధ్యాయాల గురించి నేను మొదటి నాలుగు అధ్యాయాలు ఏముంది ఐదవ అధ్యాయం నుంచి ఏముందో చెప్పించిన ఐదు ఆరు ఆ ముఖ్యంగా ఆరవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ మనం ఏం చూస్తామంటే ముద్రలు ఆరవ అధ్యాయం అంతా ముద్రలకు సంబంధించింది ఆరవ అధ్యాయం మొదటి వర్షం మొదలుకొని పదిహేడు వర్షాల వరకు ఆరు ముద్రలకు సంబంధించింది ఆ ముద్రలన్నీ విప్తే విప్పేవాడు వేసుడు ఒక్కడే బట్ ముద్రలు విప్పినప్పుడు ఆ ముద్రలలో ఏం రాయబడిందో యోహానుభక్తులు చూసి మనకు జ్ఞాపకం చేస్తుండ్రు ఆ ముద్రలలో ఈ లోకానికి ఎట్లా తీర్పు తీర్చబోతుండు ఈ లోకం అంటే మతపరమైన జీవితం అన్యులు కాదు ఈ లోకం అంటే మతపరమైన జీవితం భూమి అంటే మతపరమైన జీవితం ఆకాశవాసులు అంటే మతపరమైన జీవితం ప్రతిదీ క్రైస్తవుల గురించి రాయబడింది కాబట్టి మొదటి ఆరవ అధ్యాయం అంతా ఆరు ఆ ముద్రలు విప్పినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఎట్లా శిక్ష దేవుణ్ణి ఉండబోతుందని చెప్తుంది అదే మన ఎనిమిదవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ ఎనిమిదవ అధ్యాయం అంతా ఆయన ఏడు బూరలకు సంబంధించింది అంటే ఆ ముద్రలు విప్పినప్పుడు ఎటువంటి శ్రమలు ఉండబోతున్నాయి అని జ్ఞాపకం చేసింది ఎనిమిదవ బూరలో ఇవి ఆరంభమైతేనే త్వరగా జాగ్రత్త ఇప్పటికన్నా అని హెచ్చరికలాక బూరలు ఊదబడడం అనేది మొదటి బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అవి నేను గతంలో రెండో బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది మూడో బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది నాలుగో బూర ఏమవుతుంది ఐదో బూర ఏమవుతుంది ఆరో బూర ఏమవుతుంది ఈ బూరలన్నీ దూతలు ఊదినప్పుడు ఈ మూడు గుంపులకు ఏమవుతుంది అని నేను చూపించిన గతంలో మొదటి బూర ఊదినప్పుడు ఏమవుతుంది ముఖ్యంగా ఐదవ బూరకు వచ్చినప్పుడు గొప్ప జన సమూహం అంతా బహా మహాశ్రమల వెళ్తా ఉంటారు ఆరవ బూర ఊదినప్పుడు ఈ గొప్ప జన సమూహం అందరు ప్రతి మతపరమైన క్రైస్తవుడు మరణిస్తాడు అని చూపించిన ఆరవ అధ్యాయంలో ఏడవ అధ్యాయంలోనే ఆయన సింహాసనం మీదట వీళ్ళందరూ నిలబడతారు అన్నట్టు అది ఆ విషయాలు నేను జ్ఞాప్యం చేసిన అయితే పదిహేనవ అధ్యాయంలో చివరి వార్నింగ్ అన్నట్టు ఆరవ అధ్యాయం ఏమో ముద్దలు విప్పినప్పుడు శిక్ష ఉండబోతుంది దేవుని ఉగ్రత ఎట్లుండబోతుంది అనేది బూరలు ఊదినప్పుడు అవి ఎట్లా అన్ఫోల్డ్ అవుతాయి అంటే ఆయన కోపము ఈ లోకం మీద ఎట్లా ఉంటది అని చిత్రీకరించడమే బూరల తీర్పు కానీ అసలు తీర్పు పాత్రలు లేక తెగుళ్ళు ఏడు పాత్రలు ఏడు తెగుళ్ళు అని ఉంటది అక్కడ మనం చూస్తాం పదహారవ అధ్యాయం అది అటు వచ్చే వారం నేను చూపిస్తా అటు వచ్చే వారం నుంచి ఆ తెగుళ్ళు ఎట్లుండబోతుందని చూపిస్తా దానికి ముందు మటుకు పదిహేనవ అధ్యాయంలో చివరి అవకాశం దేవుడిస్తుండు ఇప్పటికైనా మీరు మారండి ఇప్పటికైనా మీరు సత్యాన్ని గ్రహించండి ఇప్పటికైనా దాని దుస్థితి పట్టకుండా దానికి బట్టే తెగుళ్ళు ఇవన్నీ బబులోనికి పట్టబు ఈ తెగుళ్ళని మీరు తప్పించుకోండి అన్న అవకాశం దేవుడు ఇస్తుండే అంటే ఆయన ఎంత ప్రేమ గలవాడు విషయాన్ని ఆ వాక్యాల జ్ఞాపకం చేస్తున్నాయి ఒకసారి చూడండి ప్రటన గ్రంథము ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయం అయితే ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం చూసినప్పుడు ఒక విషయాన్ని మీకు ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాను ఇవన్నీ తిరిగి తిరిగి రప్పిస్తూ ఉంటాడు దేవుడు ఇంతకు ముందు చూపించిన వాక్యాలే ఇప్పుడు కూడా చూడబోతున్నాం అన్న విషయాన్ని మొదటి వచనం ప్రటంగం పదిహేనవ దేము మొదటి వచ్చినాం మరియు ఆశ్చర్యమైన నేను చదువుతాను నేను సార్ మరియు ఆశ్చర్యమైన మరి గొప్ప సూచన పరిలోక ముందు అయితే నేను గతంలో మీకు చూపించిన వాక్యాలు ధ్యానిస్తే మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన అంటే అంతకుముందు ఇంకొక గొప్ప సూచన చూపించండి దేవుడు ఇప్పుడు మీరు ఇంతమంది వాక్యాలు వింటున్నారు కదా ఎక్కడ చూసింటారు చెప్పండి ఎవరన్నా గొప్ప సూచన అంటే ఇంకొకటి అన్నట్టు మరి ఒక అంటే ఇంకొకటి అంతకుముందు ఎక్కడ చూపించండి ఒక కనీసం ఒక నాలుగు గంటలు మూడు నాలుగు గంటలన్న రికార్డింగ్స్ చూసింటాం మనం మొదటి గొప్ప సూచక్రియ చూడండి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనం అప్పుడు పర్లోక ఒక గొప్ప సూచన కనబడను ఇది ఫస్ట్ గొప్ప సూచన దాని తర్వాతనే పదిహేనవ అధ్యాయంలో మరి ఒక గొప్ప సూచన అంటే ఇది ఫస్ట్ గొప్ప సూచన పన్నెండవ వచనంలో అధ్యాయంలో పదిహేనవ అధ్యాయంకి వచ్చినప్పటికీ రెండవ గొప్ప సూచన అయితే మొదటి గొప్ప సూచన ఏంది అన్నప్పుడు అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ లేక అరణ్యంలోని స్త్రీ అని కూడా ఉందిమెన్ ఇన్ ద విల్డర్నెస్ అంటారు ఇంగ్లీష్లో బైబుల్లో ఇక్కడ మటుకు కాబట్టి ఎవరు ఈ సూర్యుడు నీతి సూర్యుడు ఏ సుప్రని ధరించుకున్న స్త్రీ తర్వాత ఆమె పాదంల క్రింద చంద్రుడు శిరస్సు మీద పన్నెండు నక్షత్రంలో కిరీటములు నక్షత్రంలో కిరీటములను ఉన్నాయి కాబట్టి ఈమె ఎవరు మన బ్రదర్ ఏసన్న ఈ పన్నెండవ అధ్యాయంలో ఉన్న స్త్రీ మీద ఒక పాట రాసి పాడి మీకు ఎవరికన్నా అవకాశం ఉంటే వినండి ఆ పాట ఆయన ఈ స్త్రీ ఎవరని విశీకరించిన గాని వాక్యం ప్రకారంగా ఆమె ఎవరని ఆయన చెప్పలేకపోయింది ఆయన ఎవరని చెప్పలేకపోయింది ఎందుకంటే ఆయన పిలుపు కేవలము పాటలు పాడుతూ సువార్త ప్రకటించడం దేవుని ఆరాధించడం కానీ సాధకు సంతతి లాగా నిన్ను నన్ను ఏర్పరచుకుంటే దేవుడు నువ్వే ప్రకటించగల వీటిని నీకిచ్చిండ ఆ యొక్క పిలుపు అది నువ్వు సీవోను పర్వతం మీద తీసుకున్నావు ప్రభు దగ్గర నుంచి ఈ స్త్రీ లక్షా మందికి సాదృశ్యమని నేను అన్ని గుణగణాలు చూపించిన ఆమె గుణగణాలు ఏంది నీతిశ్వరిని ధరించుకుంది రెండవది ఆమె పాదంల కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రాలను ఉన్నాయి అంటే చెప్పండి చంద్రుడు కాళ్ళ దగ్గర ఉండడంటే తల మీద నక్షత్రములు ఉన్నాయంటే ఆమెకి కాలాలు సూచనలు అర్థం చేసుకోగలదన్నట్టు వివేచన వరముందు ఆమె ఏం జరగబోతుందో ఆమె గ్రహించగలదు కాబట్టి ఆమె పిలుపు అటువంటిది అన్న విషయం ఎందుకంటే చంద్రుడు నక్షత్రాలు కాలాలను సూచిస్తూ ఉంటాయి ఆమె గర్భిణి అయి ప్రసావేదన పడచ్చు నొప్పులకు కేకలు వేయించి నీ ప్రార్థన కేకల ప్రార్థన సీక్రెట్ నేర్చుకోండి నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే నువ్వు పెద్దగా అరుస్తూ ప్రార్థించాలి కేకలు వేస్తూ అర అరవడం అంటే కేకలు వేయడం అంటే వేదన అన్న ప్రార్థన బయటికి వినిపిస్తుంది కానీ దేవుని సన్నికి వినిపిస్తున్నాయి ఏలికి వినిపిస్తలేవు కొన్నిసార్లు నేను ప్రార్థన చేస్తేప్పుడు అంతే బయటికి వినిపించినట్టు ప్రార్థన చేయను కానీ లోపల ఆత్మ పెద్దగా అరుసుకుంటా ప్రార్థన చేస్తూ ఉంటుంది నాకుందా అనుభవం ఈ రోజుకి కూడా ఈ రోజు కూడా అదే ప్రార్థన చేస్తున్నాను మధ్య సాయంత్రం బయటికి విన్పి అది ఎవడు వినాలని ప్రార్థించాను నేను రహస్యాన్ని ప్రార్థన చేసుకుంటా ఎవడు కనిపి నేను నా ప్రార్థనలు ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను చూపించాను ప్రార్థన జీవితం ఎందుకంటే కేవలం ప్రభు ఒకటే నా ప్రార్థన అందుకే అందరు నిద్రపోయే నేను ప్రార్థన చేసుకుంటా ఎక్కువసేపు మళ్ళీ నేను పెద్దగా అరిస్తే వాళ్ళు నేను నా ఆత్మలో పెద్దగా ప్రార్థన చేస్తా నా స్పిరిట్ పెద్దగా ప్రార్థన చేస్తూ ఎందుకంటే అటువంటి ప్రార్థనకే దేవుడు జవాబిస్తానని ఉంది వాక్యం నేను ఎప్పుడైనా చూపిస్తే ఎప్పుడు చూపాను ఎటువంటి ప్రార్థనకి జవాబు వస్తుంది అంటే ఏడుపుతో ఉచ్చరింపు శక్యం కానీ మూలుగులతో చేసే ప్రార్థనలకి జవాబు వస్తుంది ఉంది వాక్యం ఆయన పెద్దగా కేక వేస్తూ ప్రార్థన చేసేవాడు మన ప్రభు ఆయన ప్రార్థన జీవితం రాత్రి అంతా మోకాల ఎనిమిది ఆయన కాబట్టి ఈమె ప్రసవేదన పడుతుంది లక్ష నలభై నాలుగు వేల మందిని ఎట్లా ప్రసవించాలా వారి జీవితంలో ప్రభుని ఆమె ప్రార్థన ఆమె జీవితం అది అన్నట్టు కాబట్టి ఇవి నేను ఇప్పుడు చూపించాను పదిహేనవ వచనంలో చూస్తున్నాము అయితే మూడవ వచనంలో అంతట పర్లకు ముందు ఇంకొక సూచన కనబడను కానీ గొప్ప సూచన అయితే కాదు మూడవ వచనంలో అంతట పర్లకు ముందు ఇంకొక సూచన కనబడను కానీ అది గొప్ప సూచన కాదు అది సైతానికి సంబంధించిన బోధ కానీ పదిహేనవ వచనంకి వచ్చినప్పటికీ మొదటి వచనంలో మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పర్లోకమందు చూచితిని అయితే ఇది ఎందుకు గొప్ప సూచన అంటే ఇది లాస్ట్ అన్నట్టు బైబిల్లో ఉన్న సూచనలలో ఇది లాస్ట్ సూచన అన్నట్టు అంటే తీర్పు ఎట్లా ఉండబోతుంది అనేది లాస్ట్ చెప్పబడింది అన్నట్టు ఇది కాబట్టి ఈ గొప్ప సూచన ఏంటంటే అది ఏదనగా అని ఉంది మళ్ళా దానికే వాక్యం అది ఏదనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు అంతే అదే గొప్ప సూచక ప్రసవేదన పడుతున్న స్త్రీ ఇలాగా నువ్వు ఉన్నింటే ఇవి నువ్వు తప్పించుకుండేవాడివి అని చెప్తుంది మరో రీతిగా చెప్పాలంటే ఎందుకు ఇవే కడవరి తెగుళ్ళు ఐగుప్తులో మనం చూస్తాం ఇవే తెగుళ్ళు మళ్ళా తిరిగి తప్పిస్తుంది దేవుడు ఆడి ఆది చూస్తున్నాము ఇక్కడ మనము సారీ నిర్గమ చూస్తున్నాం అక్కడ ఇక్కడ ప్రాణంగాండలు చూస్తున్నాం అంతే తేడా మిరగమ్మ కాండము ఐగుప్తు నుంచి వాగ్న దిశలకు పోవడం ప్రటన గ్రంథము ఈ లోకాన్ని విడిచి పరలోకానికి పోవడం కాబట్టి పోకముందు ముందు జరిగే ఈ తెగుళ్ళు అన్నట్టు ఇవి కరెక్ట్ టెన్ ఉంటాయి నేను మీకు ఎప్పుడన్నా చూపిస్తా ఆ మోస ద్వారా తెగుళ్ళు ఇక్కడ ఉంటాయి చూడండి వీటితో దేవుని కోపము సమాప్తమాయను అయితే ఈ తెగుళ్ళు కడవరి తెగుళ్ళు తో దేవుని కోపం సమాప్తం అంటే దేవుని కోపము తెగుల రూపకంగా వస్తుంది ఈ లోకంలో ప్లేగ్స్ వస్తున్నాయి అంటే రకరకాల రోగాలు వస్తున్నాయంటే అవి ఆయన కోపం మనం అర్థం చేసుకోవాలా ఉదాహరణకి కరోనా వైరస్ ఆయన కోపం అదే రీతిగా ఎబోలా వైరస్ ఆయన కోపం అన్నట్టు వైరస్ ఆయన కోపం అట్లా రకరకాల వైరస్లు ఇప్పుడు ఒక కొత్త రకమైన వైరస్ వచ్చిందంట ఆఫ్రికాలో ఎబోలా టైప్ వైరస్ ఎబోలా వైరస్ ఏంటంటే అది ఇన్ఫెక్ట్ అయితే మనిషి మనిషి నుంచి ఇన్ఫెక్ట్ అవుతుంది అది ఆ వైరస్ ఇన్ఫెక్ట్ అయితే నీ కండ్ల ముందే నీ శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది నీ శరీరంలో ప్రతి అవయవాలు కూలిపోతూ ఉంటాయి కుళ్ళిపోయి బ్లీడింగ్ అంతా బ్లాక్ కలర్ బ్లడ్ బయటకొచ్చి చనిపోతున్నారు మనుషులు బహు డేంజరస్ రోగం అది కాబట్టి దేవుని కోపము తెగుళ్ళ రూపకంగా వస్తుంది ఈ లోకంలోకి ఎందుకు అంటే నువ్వు తిరుగుబాటుతనం చేస్తున్నావు నువ్వు పాపంలో జీవిస్తున్నావు అపవిత్రంగా జీవిస్తున్నావు ఈ శరీరం ఆయన పుట్టించిందప్పుడు నువ్వెట్ల దాన్ని వాడుకుంటావు ఈ శరీరం అయినది ఆయన నుంచి వచ్చింది ఈ సృష్టి మొత్తము ఆయన కడుపులో ఉండే ఒకప్పుడు సమస్త సృష్టి ఆయన భూమి కలుగును కాకంటే భూమి బయటకు వచ్చింది నోట్ల నుంచి ఆకాశము కలుగును కాకంటే ఆయన నోట్ల నుంచి ఆకాశం సూర్య చంద్ర నక్షత్రములు కలుగును కాకంటే ఆయన నోట్ల నుంచి బయటకు నీలు కలుగును గాక చెట్లు కలుగునుగాక జీవరాశులు కలుగునుగాక ప్రతిదీ ఆయనలో ఉండే ఒకప్పుడు అవి బయటకు వచ్చిన నేను చూపించిన ఒకసారి వాక్యం కాబట్టి ప్రతిదీ ఆయనలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ అయినయ్యి ఆయన ఎందుకు అదృశ్య దేవుడు అయిందంటే వాటన్నిటినీ కక్కేసిండు కాబట్టి ఆయనలో నుంచి అందుకు ఆయనలో నుంచి బయటకు వచ్చినవన్నీ కళ్ళ కనిపిస్తున్నాయి ఆయన కనిపిస్తున్నాడు ఎందుకంటే అవన్నింటినీ కక్కేసిండు కాబట్టి ఆయన అదృశ్య దేవునిలాగా ఉన్నాడు కాబట్టి కనిపించాడు నీ కండ్ల కథను కనిపించాలంటే నువ్వు కూడా ఆత్మ కాయితేనే అన్నిటినీ నువ్వు కూడా కక్కేసుకోవాలా నీ శరీరంలో ఉన్న నీ ఆశలు అన్నిటినీ ఈ లోకంలో ఉన్న వస్తువు ప్రేమని కక్కేసుకోవాలా ధన వ్యామోహాన్ని కక్కేసుకోవాలా వస్తు వ్యామోహాన్ని కక్కేసుకోవాలా శరీర వ్యామోహాలు కక్కేసుకోవాలా అంత కష్టం అంత ఈజీ నా బ్రదర్ నువ్వు చెప్పినంత ఈజీ ప్రయత్నించి చూడంటావు చేయాలా మనం చెప్పేటోడు చేయకపోతే వాడు వేసి ధరకుడు కదా కాబట్టి నువ్వు వీటిని చేస్తేనేగా నువ్వు చెప్పలేని వాక్యం నేను చెప్తున్నా కాబట్టి దేవుని కోపము సమాప్తమాయను అంటే ఇది ఎప్పుడు ఆరంభమైంది బ్రదర్ అది ఆరంభమైతేనే కదా సమాప్తమయ్యేటిది రెండు వేల ఆరంభమై నీ టైంలో సమాప్తం త్వరలో అందరు హతసాక్షులు అవుతారు మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకని పోతాయి మూడో గుంపు అందరు హతసాక్షులు అవుతారు గొప్ప జన సమూహం కింద కూర్చుండే వాళ్ళు అంటారు కాంగ్రిగేషన్ అంటాము ప్రతి కాంగ్రిగెంట్ చనిపోతాడు అత సాక్షి అవుతాడు ఎక్కడైతే ఆ దిన ముందు మత్తయ్యసువార్త ఇరు అధ్యాయం చూసినప్పుడు అర్థమవుతుంది మీకు మత్తయ్యసువార్త ఇరు అధ్యాయము ప్రట గ్రంథంలో ఉన్న ఈ తీర్పులు ఒకటే రీతికి ఉంటాయి అది నేను ఎప్పుడు చూపించలే మీకు అది దానికి మీరు మెచ్యూర్డ్ అయితే నేను అది చూపించగలను వాక్యాలకు తగినట్లు సిద్ధపడితే అక్కడ అన్నాడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఆ దినమందే ఆ దినము విశ్రాంతి దినమందేనను చలికాలం అందనను ఉండకుండా ప్రార్థించమని చెప్పిండు అంటే ఇది విశ్రాంతి దినమన్నా జరగబోతుంది అని ఇండైరెక్ట్ క్లూ ఇచ్చిండేసు ప్రభు అందరు చర్చి దగ్గర దొరుకుతారు అని ఈ గ్రూప్స్ అన్ని చర్చిలను అటాక్ చేసి అక్కడ రక్త తారాలు ప్రవహిస్తా ఉంటాయి దేశంలో ఎక్కడి నుంచి మందిరం నుంచి ఎందుకు తీర్పు అక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి కాబట్టి త్వరగా దాని నుంచి బయటికి రావాలను తర్వాత నువ్వు బయటకు వచ్చిన స్వార్థపరు నుండడం కొరక తప్పించుకొని కోరు వాళ్ళం కూడా లాక్క కొరకు. కోరుక కాబట్టి రెండవ వర్షంలో మరియు అగ్నితో కలిసిన స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచి యోహాను భక్తుడు ఈ అగ్నితో కలిసిన స్ఫటికం అంటున్నాడు కానీ మత్త ప్రటన గ్రంథం నాలుగవ అధ్యాయంలో దాన్ని చూస్తున్నాడు ఆయన ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యయంలో అక్కడ కూడా ఉంది స్ఫటికం ఆయన సింహాస్ ఆయన స్ఫటికం వంటి సముద్రం ఎక్కడ చూడండి వారు ఆయన చూడగలరా నాల్గవ అధ్యాయం ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరవ వచనంలో మరియు ఆ సింహాసనం దేవుని సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండేను మొదటి అంటే ఆయన దర్శన ఆయన మొదటి దర్శనంలో ఆ సింహాసనం ఎదుట స్ఫటికం వంటి పోలిన గాజు వంటి సముద్రం సి ఆఫ్ గ్లాస్ అంటారు ఇంగ్లీష్ స్ఫటికమును గా పోలిన గాజు వంటి సముద్రం అంటే పర్లోకంలో ఉండే సముద్రం వేరే ఈ లోకంలో ఉండే సముద్రం వేరే అసలైన సముద్రం అది ఈ లోకంలో సముద్రము నీడ నిజ అది పౌలు హెబుల్ రాష్ట్ర పత్రిక పదకొండు చూపించినట్లు విశ్వాసం అనేది దేనికి సంబంధించింది నిరీక్షింపబడే యొక్క నిజ అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువున ఉన్నది అంటాడు కాబట్టి నిజ స్వరూపము పర్లోకంలో ఉంటే నీడ ఈ లోకంలో ఉంది అక్కడ వృక్షాలు ఉన్నాయి ఇక్కడ వృక్షాలు ఉన్నాయి అక్కడ సముద్రం ఇక్కడ సముద్రం అక్కడ కూడా మనుషులు ఉన్నారా శేజ్ నేను మీకు ఇక్కడ కూడా ఉన్నారు అది వచ్చారో నేను చూపిస్తాను మీకు అది అయితే ఈ ఈ సముద్రము స్ఫటికంపు సముద్రం వంటిది ఒకటి నేను చూచి అంటే పట్లోకంలో ఉండే సముద్రము గాజు వంటి సముద్రం కానీ ఇక్కడికి వస్తే నాలుగవ అధ్యాయం నుంచి పదిహేనవ వర్షానికి వచ్చే అధ్యాయానికి వచ్చేటప్పటికి అగ్నితో కలిసిన స్ఫటికపు సముద్రం అయిపోయింది అది అప్పుడు లేదు అది అట్లా ప్రకటన ఆరంభంలో అది కేవలం స్ఫటికంతో కూడిన సముద్రము ఇక్కడ చూస్తేనేమో అది అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచి తిన ఆ క్రూర మృగమునకును ఇప్పుడు చూడండి ఎవరు ఈ అగ్నితో కలిసిన స్ఫటికపు సముద్రం స్పటికపు సముద్రము అంటే సముద్రము అంటే జలంతో నిండింది కాబట్టి జలము అంటే మనుషులు కాబట్టి దేవుని సన్నిధిలో నివసించే వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు మొదట ఎట్లా ఉన్నారు చివరికి ఎట్లా ఉండరు అని చెప్తుంది వాక్యం ఇక్కడికి నేను క్లోజ్ చేస్తా ఇక్కడ అగ్నితో కలిసిన స్ఫటికం అంటే దేవుని యొక్క ఉగ్రతని రుచి చూసి హతసాక్షులై ఆయన సన్నిధికి తిరిగి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ గొప్ప జన సమూహం అగ్నితో కలిసిన స్పటిక సముద్రం వంటిది అయిపోయినారు కానీ అంతకుముందు అట్లా లేరు మతపరమైన జీవితంలో అందరూ అంతే స్టార్టింగ్ లో చాలా మంచిగా ఉంటారు గంటలు గంటలు ప్రార్థన చేస్తారు గంటలు గంటలు వర్షిప్ చేస్తారు గంటలు గంటలు వాక్యాలు వింటారు టీవీలు బంద్ సినిమా థియేటర్లకు పోరు ముస్లామ ముచ్చట్లు ఉండవు ఏముండవు కానీ అంతకంతకు చెడిపోతుంటారు రాగా రాంగ రాజగుర్రాం గాడిదైనట్లు క్రైస్తవ జీవితం అట్లా తయారవుతుంది స్టార్టింగ్ లో ఉన్న ప్రార్థనలు ఉండవు రాత్రంతా ప్రార్థన చేసినావా ఈ మధ్య నువ్వు చేసిన గతంలో జ్ఞాపకం చేసుకో ఒకప్పుడు నువ్వు ఎప్పుడు పడితే తప్పుడు లేసి ప్రార్థన లేచి వర్షిప్ చేసిన భాషలలో దేవుని సిద్ధించినావు ఈరోజు నువ్వు చేస్తలేవట్లా కాబట్టి గొప్ప జన సమూహము మొదట ఉన్నట్లు నిర్మలమైన స్ఫటికపు సముద్రం లేరు ఆయన సన్నిధికి చివరికి వచ్చేపటికి ఉగ్రతతో పాటు సమాప్తం అయిపోయింది ఉగ్రత ఆయన కోపం సమాప్తం వాళ్ళు అగ్నితో కలిసిన స్ఫటికంలాగా తయారంటే గాయాలైపోయి మొత్తము హా చరాలంతా కాల్చబడి ఇంకా ఏమి లేని ఉత్త హస్తాలతో ప్రభు సన్నిధికి వస్తున్నారు మనం మటుకు పనలు మోసుకొని వస్తాం కన్నీళ్ళు విడుస్తూ పిడికి వెళ్ళి విత్తనాలు చల్లుతూ పనలని మోసుకొని వస్తున్నామని వాక్యం చూపించిన గతంలో నేను ఆయన సన్నిధికి గొప్ప జన సమూహము అన్ని పోగొట్టుకొని చేదిన కాళ్లతో చే కాళ్ళ చేతులలో ఏం కాని మనం మటుకు పనులు మోసుకునైన సన్నిధికి వస్తాం అది మన సేవ జీవితం కాబట్టి వీల్ ఎందుకు ఇట్లా తయారైనరు చివరికి ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే క్రూర మృగంలకు గాని దాని పేరు సంఖ్యకు గాని లోబడక వాటిని జయించిన దేవుని వీణలు గలవారై ఆ స్పటికపు సముద్రం నిలిచిండుట చూచి కాబట్టి ఈ గొప్ప జన ఈ లోకంలో జయించు చివరికి వాళ్ళ ప్రాణాలు పోవునంతగా మనం మటుకు ఎప్పుడు చచ్చిన వారం మనం ఎప్పుడు జయించినాం ఈ లోకం మీద నేను ఈ లోకాన్ని జయించిన మీరు కూడా అన్నాడు కానీ గొప్ప జన సమూహము లాస్ట్కి జయిస్తారు ఫస్ట్ మనం జయిస్తున్నాం ఆయన ప్రథమ ఫలము లక్షా మంది ప్రథమ ఫలము లాస్ట్ ప్రథమ ఫలము గొప్ప జన సమూహం ఇవి కొంచెం కష్టమే భరించడము సహించడం కానీ గ్రాడ్యువల్ ఒక క్లాస్లో కూర్చొని నేర్చుకుంటున్నట్లు మనం స్టూడెంట్స్ లాగా నేర్చుకుంటే ఇవన్నీ బహుతేటగా మనకు అర్థమవుతాయి వీళ్ళు లాస్ట్కి దేవుని సన్నిధికి పాటలు పాడుతున్నారు ఎక్కడ నిలబడి స్ఫటికత్వ సముద్రం దగ్గర అగ్నితో అగ్నికి ఆహుతి అయిన అంటే ఆయన కోపానికి బలైపోయి శర్రాలు కృషించి ఆత్మల రక్షింపబడి వచ్చారు ఆయన వారి ప్రార్థన ఎట్లుంది తెలుసా వారు ప్రవ్వా దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు నీ మార్గములు న్యాయములను సత్యముల్యున్నవి మాకు తగిందే ఇది మాకు తగిందే ఇది మీ న్యాయం మీరు చేసిన న్యాయం తగిందే మాకు ఇది సత్యము సత్యం అంటే పాపం వలన వచ్చే జీతము మరణం అది సత్యం ప్రవ్వా నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడిని వాడేవుడు నీ నామును మహింపరచని నీ న్యాయవిద్యూ ప్రత్యక్షపరచబడినవి వాళ్ళ జీవితాలలో చెప్తున్నారు వాళ్ళు కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు ఇది ఇంతకుముందు నేను చూపించిన మోషే కీర్తన ఏంది గొర్రెపిల్ల కీర్తన ఏంది అనేది రక్షణకి సంబంధించింది పాపపు జీవితం నుంచి ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చి కొనుక్కొని తన బిడ్డలుగా చేసుకున్నాడు అదే ఆ కీర్తన అన్నట్టు కాబట్టి ఐగుప్త నుంచి బయటకు తీసుకొచ్చిన గొప్ప దేవుడు పాపం నుంచి బయటకు తీసుకొచ్చి పర్లోకాన్ని తీసుకెళ్ళిన గొప్ప దేవుడు ఆయనను గురించి మనం పాట పాడుతున్నాం దాని తర్వాత నేను ఇది ఒక ఆశ్చర్యకరమైన బోధ ఐదవ అధ్య వచనంలో అటు తర్వాత నేను చూడగా సాక్షపు గుడార సంబంధమైన ఆలయము పరలోక మందు తెరవబడేను అంతవరకు మూయబడింది తెరువబడేను కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు నేను త్వరలో చూపించబోతున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నేను సాక్షపు గుడారము అన్న అంశం మీద కొన్ని నెలలు చెప్పిన వాక్యం ట్వంటీ ఇయర్స్ క్రితం దగ్గర దగ్గర మళ్ళా ఈ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇది రాబోతుంది త్వరలో సాక్షపు గుడరం అన్న బోధ నేను మళ్ళా స్టార్ట్ చేయబోతున్నా కానీ ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం చెప్పినట్లు నేను చెప్పాను ఈసారి ఈసారి ఆత్మీయమైన విషయాలే నేను చూపిస్తాను ప్రకృతి సహజమైన పాత నిబంధన కాలంలో ఉన్న సాక్షడారం లాగా నేను చూపించాను అటువంటి కృపా భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరుశోధరకు తండ్రి మీకు వందనాలనైనా గొప్ప దేవ మీ కృతజ్ఞతలు తండ్రి ఎస్ఐ బౌలున్కి పట్టిన దుస్థితి మీకు పట్టకుండా ఉండాలంటే ఆ ఏడు తెగుళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు ఆ తెగుళ్ళు మీకు రాకుండా ఉండాలంటే మీరు త్వరగా బయటికి రావాలా సాధకు సంతతి వారి వల్లే మీరు గొప్ప జనానికి బుద్ధి చెప్పాలా ఏది పవిత్రమైంది ఏది పవిత్రంగా అనిది ఏది అపవిత్రమైంది ఏది అపవిత్రంగా అనేది మీరు వాళ్ళకి చూపించాలా బోధించాలన్నారు మీరు గ్రహించాలా వారికి బోధించాలా మేము గ్రహించే వాళ్ళము బోధించే వాళ్ళలాగా తయారు చేయండి అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి వింటున్న వాళ్ళందరి ఆశ్రయించండి మీరు పొందిన గాల మాకు స్వచ్ఛత ఈ వాక్యం నెరవేర్చండి మా జీవితంలో అది నెరవేరేంత వరకు మేము విడిచిపెట్టాం మా ప్రార్థన ఎటువంటి రోగమైనా మమ్మల్ని విడిచిపెట్టి పోవాల్సిందే ఇక ఉండడానికి వీల్లేదు అది నా శత్రువు దాన్ని నేను ఎదిరిస్తున్నా ఎవడు ఎవడు తరమకుండగానే అది పారిపోనని వాక్యం ఉంది అట్లా మమ్మల్ని మమ్మల్ని స్వస్థపరచండి మీ మహిమార్దలు పెట్టుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు కృపాస్తమద నడిపింపు మనందరికీ సదకాలం తోడైండును ఆమెన్ అలలియ ప్రైజ్లాడు అందరికీ ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ చిన్న వ్యక్తి నేమ్ మనకి